పరిశుద్ధ వరకు తండ్రి మీకు వదనాలైనా కృపతుడ మీ పరిస్థితులతో సజ్లేఖండి మీకు ఎంతో కృతజ్ఞతలు సోదరాలైనా ఇది నేను ఎంతో మంది చోళ్ళ ప్రభావ మమ్మల్ని ఎందుకు మీరు సజ్లేఖనారో అది గ్రహించి మీ వరకు జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం ఈ సత్యని ప్రకటించేలాగా మా నోరు మౌనం మౌనంగా ఉండకుండా ఓ ప్రభా మిమ్మల్ని మయపరిచే బిడ్డలుగా ఇవ్వడాన్ని దావీరాజు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మీ తన గ్రంథం నలభై అధ్యాయుల్లో మా భవిష్యత్తులో మీ చేతులు ఎంతో దేని విషయంలో చింతకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మేము ముందు పోలపించా జాదీశం ముఖ్యంగా తండ్రి ఉదయ కాలం ప్రభావ మీకు వాక్యాన్ని అవకాశం మరోసారి మీరు మాకు ఇచ్చినందుకు మీకు తండ్రి అందులో సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారం మేము జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని మేము ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలు మమ్మల్ని అందరినీ తయారు ృ ప్రార్థిస్తున్నాం తల్లి కొన్నిసార్లు కష్టతరంగా ఉంటారు చెప్తుంటారు ఎందుకంటే అందరం సేవా జీవితాలు ఉన్న వాళ్ళమే అనేక ప్రాంతాలలో సేవలు చేస్తున్న వాళ్ళలే కానీ ఆ సండే స్కూల్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు వాక్యం ధ్యానిస్తుంటే వాక్యం వింటుంటే బికాస్ మనం అంతా మన లైఫ్ అన్ని సండే స్కూల్లోనే సిద్ధపడే స్టార్ట్ అయినాయి సండే స్కూల్లోనే నేను నా జీవితాన్ని ప్రభుత్వం సమర్పించుకున్నాను చిన్న బేబీ చిన్న బాబు ఉన్నప్పుడే అది సండే స్కూల్ పవర్ అంటే సండే స్కూల్ టీచర్స్ యాక్చువల్గా మనల్ని నడిపిస్తూ ఉంటారు మా నాన్నైతే మా మమ్మీ నడిపించింది నన్ను ప్రార్థన జీవితంలో ఎందుకంటే చిన్నప్పటి నుంచి రకరకాల అలర్జీ ప్రాబ్లమ్స్ తను సతమైన వాన్ని మొత్తం స్కూల్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది స్కూల్ ఎడ్యుకేషన్ అంతా పోయిన లైఫ్ లో ఆ ఎప్పుడు పోకపోవాలి స్కూల్కి ఎందుకంటే బాడీ అంతా నాకు ఇట్లా చేపకులు పులుసులు వెళ్ళేటట్టు బాడీ నుంచి అలర్జీ అంతా భయంకరమైన అలర్జీ అన్ని పుండ్ ఇట్లా రౌండ్ రౌండ్ రౌండ్ రౌండ్ అమలు అది ఇచ్చే దాగోని దేవత కదా చేప మన ఆ దయ్యం ఉన్నదో నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ పుండ్లు వెళ్ళాడు బాడీ అంతా కాళ్ళన్ని ఇట్లా క్రాక్స్ ఇచ్చి ఇందు నుంచి రక్తాలు ఆడేది నడవనికి రాకపోయేది ఇట్లా ఎత్తుడు కాళ్ళతో నడిస్తే అంద ఎత్తుడి కాళ్ళు నడుస్తున్నాడని క్రీసేవాళ్ళను ఎవరితో ఆడు ఆడకపోయే వాళ్ళు ఎవరు దగ్గరికి ఎందుకంటే బాడీ నుంచి అంతా చీముగా ఆడుతుండేది నెత్తురుండేది వాసన నీసు వాసన చేపలు ఉండేటట్టు ఎవరు ఆడవాళ్ళు ఆడ నాతో పాటు ఆడేవాళ్ళు స్కూల్ కి పోలేను ఎందుకంటే ఆ రోజు భయం ఎక్కువైనప్పుడు ఇంకా మా మమ్మీ అంతా అపాయింట్మెంట్ రాసి ఇంట్లోనే గుర్చోబెట్టాడు ఎప్పుడు ఒక చిన్న రూమ్ లో గుర్చో ప్రార్థం చేసుకునేవాడిని చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే నాకు ఆ డిసీజ్ దాని తర్వాత డిసఫర్ అయింది ప్రభు ఒక్కడే స్వస్థపరచగలి నుంచి ఒక డాక్టర్ వచ్చేవాడు అంతా అప్పుడు పారాడైజ్ హోటల్ చాలా చిన్నగా ఉండేది ఆ హోటల్ దగ్గర ఉండేది చిన్న క్లినిక్ మా ఫాదర్ ఇంట్లో మోసుకొని పోయేవాడు అక్కడ తీసుకొని పోయేవాడు చిన్న క్లినిక్కి వాళ్ళిద్దరు బాకర్షపడి దాని గురించి కానీ ప్రభు ఒక్కడే స్వస్థపరచగలిగింది ఎందుకంటే దానికి ఎవరు మెడిసిన్స్ లేదు ఆ రోజులలో దానికి అది ఎవరికి అర్థం కాకపోయాడు ఇప్పుడు అంటే అలర్జీ క్లినిక్స్ వచ్చినాయి బ్లడ్ శాంపుల్ తీసుకుని ఏం ఐడెంటిఫై చేసి కస్టమైజ్ చేస్తున్నారు మందులు ఈ రోజులలో కానీ అప్పుడు లేవు నాలెడ్జ్ కానీ ఎందుకు ప్రభు పర్మిట్ చేశారన్నప్పుడు నాకు ఈ ఉదయం సడన్గా అది అర్థమైంది యోహాను శువార్త పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వర్షంలో ఒక ఇంట్రెస్టింగ్ వాక్యం ఉంది అయితే ఈ వాక్యాన్ని లాక్డౌన్లో కూడా గనించడం ఎక్సైటెడ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్ అని ఆయనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది అంతా ప్రార్థన చేస్తే వాడికి యాన్సర్స్ ఇవ్వాలనేసి అయితే ఆయనని ఎక్ ఎక్సైట్ చేయాల మనము అనేది ఇక్కడ వాక్యం నువ్వు ప్రార్థన చేస్తే అది ఎక్సైట్ కావాలంట ఎక్కడుందంటే పద్నాలుగో అధ్యాయం పదమూడవ వర్షంలో చూడండి ఐ విల్ డూ ఎనీథింగ్ దాట్ యు వాస్ ఇన్ మై నేమ్ ఎనీథింగ్ అన్నాడు కదా ఏదైనా అన్నాడు ఐ విల్ డూ ఇట్ తర్వాత చూడండి whatever you ask in my name this i will do that father may be glorified so, <laughs> so mana prarthaniki javabu tandrini mahima paristadanta that is secret so no prarthane ichinapudu father is glorified so adi annate excitement he is always glorified when your prayer is answered always point according to regarding acha so <coughs> many answering to our prayers brings glory to god point number 1 is if we don't pray <coughs> no glory to god as a secret anduku prayer chestam manu ipundichi every time that we pray it will bring bring glory to god i think uh, and taruvatha point inkote endante anything in that konni prayers ki javab raavu brother అంటారు అట్లుంటదా అంటే ఏం అడుగుతున్నారో అది ఇంపార్టెంట్ స్టడీ ఈవినింగ్ కూడా మనం చూసినాం ఐదు రొట్టెలు రెండు చేపలు చెప్పి సడన్ నేను డిసపేర్ అయిపోయినా డిసపేర్ అయిపోయినాడు టాక్ ఎందుకంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాడు ఆల్రెడీ ఎక్స్టెండ్ అవుతుంది టైం ఐదు రొట్టెలు రెండు చేపలు కూడా సెంటర్ స్కూల్ టీచింగ్ అది చిన్నపిల్లలు చెప్తుంటే లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది పిల్లలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది వంచి పెట్టినట్టు ఇంకా పన్నెండు దంపలు మిగిలేనంటే ఎక్సైట్మెంట్ అన్నాడు అబండెన్స్ అన్నట్టు ఆయన ప్రేయర్ చేసి మహిమ పరిచినప్పుడు కానీ ఆ రోడ్ట రెండు చేపలు వాళ్ళు తిరిగి కదిలియ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మిస్ట్రీ జరుగుతుంది అది ఏమంటాడు అంటే వచ్చి అడుగుతారు ప్రభా మా తర్వాత వచ్చినావు కదా మళ్ళీ మాకంటే ముందు ఎట్ల తినే అడుగుతున్నావు శిష్యులు వాళ్ళు సముద్రంలో పడవల తిరిగి వస్తున్నారు ఇతను వాళ్ళకంటే ముందే వచ్చేస్తాడు యశ్వభు ఆయన సృష్టికరత ఆయన దేవుడు కాబట్టి డిసై ఒక స్థలంలో డిసైపుర్ కాదు ఒక స్థలంలో రియాపియర్ కాదు వీళ్ళు పడవలు వస్తారు రాత్రి అంతా ఆయన ఆల్రెడీ వాళ్ళకంటే ముందు వచ్చేసి అప్పుడు వీళ్ళు సర్ప్రైజ్ అయ్యి అక్కడెట్లు వచ్చిన అదొకరా అప్పుడు అంటాడు మీరు రొట్టెలు భుజించడం వల్ల నన్ను ఎదుగుతున్నారు అంటాడు కదా రొట్టెలు భుజించడం వల్ల అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ అవర్స్ మనం ఈశ్వర్ ఎందుకు వెతుకుతున్నాం అంటే రొట్టెల్లో అంటే ఈ లోకాతీతమైన విషయాల కొరకే వెతుకుతున్నాం అంటాడు అప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తాడంటే మీరు క్షయమైన వాటినే వెతుకుతున్నారు కానీ అక్షయమైన వాటిని వెతుకుడి అన్నది ఒక ఆజ్ఞ అనచ్చు కాబట్టి అక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ప్రేయర్ టైం ఎందుకు వెతుకుతున్నాం ఎందుకు తట్టుతున్నాం ఎందుకు తీస్తున్నాం మీరు ఏం వెతుకుతున్నారు రొట్టెలా ఈ లోకం లేదా సంపాదించుకున్న వాళ్ళు స్ అదొక వీక్నెస్ అన్నట్టు మనకి ఈ సీక్రెట్ మనకు అర్థమైందంటే ఎవ్రీ టైమ్ ఎన్ ఏ ప్లే ప్రే ఈ గ్లోరి మై ఫాదర్ అది మన కమిట్మెంట్ అన్నట్టు అప్పుడప్పుడు హౌ లాంగ్ అనే ప్రే నువ్వు ఎంతసేపు ప్రయోజన చేస్తే అంతసేపు అనేది గ్లోరి ఫైవ్ మినిట్స్ పెరిగారా ట్వంటీ మినిట్స్ పెరిగారా టెన్ మినిట్స్ పెరిగారా ఇప్పుడు హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ లో చూసినాము ఉదయం ఎయిట్ నుంచి సాయంత్రం రెండు వరకు ప్రాఫిట్ చేస్తూనే ఉంటారు కొందరికి వ్యక్తి వస్తూ ఉంటారు కొందరికి విసుకు చెందుతూ ఉంటారు కొందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొందరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది కొందరికి కొందరికి ఉండే ఉండవు నొప్పులు మార్టిన్ లూథర్ గురించి ధ్యానించినప్పుడు ఎవ్రీ టైం రిపీట్ చేస్తుంటాం ఆయన ప్లేయర్ లైఫ్ ఎట్లున్నాయి ఏంటంటే అని చనిపోయినప్పుడు ఆయన గదిలోకి వెళ్తే ఆ క్లీనింగ్ చేయడానికి ఆ బండ్ మీద దాన్ని ప్రార్థన చేస్తాను రెండు గుంతలు పడ్డాయి అంట మోకాళ్ళ అంటే అప్పుడు నాకు అర్థమైంది నైన్టీ ఫైవ్ థీసీస్ ఆయన ఒక తీసీస్ దారానికి కొట్టినప్పుడు చర్చ్ ద్వారానికి మనుషులందరూ వచ్చి చదివేటోళ్ళు థీసిస్ నైన్టీ ఫిఫ్త్ థీసిస్ కి కేథలిక్ చర్చ్ రెండుగా చీలిపోయింది ఆంగ్లికన్ చర్చ్ బయటకు వస్తాయి అక్కడ నుంచి ప్రొటెస్టెంట్ గ్రూప్ బయటకు వచ్చింది మన అంతగా ప్రార్థన చేస్తేనే గానీ అటువంటి రిలీవ్ ఏమంటాం దాన్ని లీగలిస్పిక్ చర్చ్ అంటాం కేథలిక్ లీగలిజం అంటాం అంటే ఆచారబద్ధమైన జీవితం ఆచారబద్దమైన జీవితం నుంచి ఒక ఆత్మీయమైన జీవితం బయటికి రావడం అనేది మనం అక్కడ చూస్తాం జస్ట్ బికాస్ ఆఫ్ ప్రేయర్స్ అన్నట్టు మళ్ళీ ఆ ప్రార్థన ద్వారా ఈరోజు తండ్రి మహిమ పొదుతున్నాడు అనేది మనం ఇక్కడ గ్రహించగలం కాబట్టి ఇంకొకటి వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తా చూడండి ఇవన్నీ మనం ధ్యానించినయే కానీ యుహాన్ సు వార్త పదహారు పదహార వాద్యము ఇరవై నాలుగో వచనంలోకి ఇంట్రెస్టింగ్ వాక్యం ఉంటుంది ఇది మనకు అర్థమైతే మన ప్రేయట అడగలేదు చెప్పండి కరెక్టా ఇది వరకు మీరు ఏమిటా అడగలేదు అంటే ఆయన చెప్తున్నాడు మనం మనం అబంధితులమా మనం అడగలేదా దేవుణ్ణి ఎన్ని అడిగినాం ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఈ వాక్యం ఏమంటుంది మీరు ఎప్పుడు అడగలేదు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఇంతకు మీరు ఎట్లా ప్రార్థన చేసిండ్రు ఎట్లా ప్రార్థన చేయాలని చెప్తుంది ఈ వాక్యం ఇది వరకు మీరు ఏది అడగలేదా అక్కడ మొదట ఏమంటున్నాడు ఏది అడిగినను అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఏదో అడగలేదు అంటున్నాడు ఎందుకు అడగలేదు చూడండి చూడండి ఎందుకు అడగాల ప్రాగ్రామ్ ఎందుకు ప్రార్థన చేయాలను ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ సంతోషము పరిపూర్ణమగుటంగా అడగాలంట అంటే గాడ్స్ ప్లాన్ ఏంటంటే ఆయన దృష్టిలో ఏంటంటే ప్రార్థన చేస్తే మనం సంతోషం మనం అంటే ప్రేయర్ కి ఆన్సర్ వస్తే సంతోషిస్తాం కదా అక్కడ ఏమంటుందంటే మీ సంతోషం పరిపూర్ణమౌటార్గమంటున్నాడు సో దిస్ నథింగ్ రాంగ్ కదా ప్రార్థన చేయడం లది యువర్ జాయ్ మే బీ ఫుల్ ఫుల్ అని వాక్యం అంటిల్ నవ్ యు హెవ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ సో దాట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ కాపుడు ఏమంటుంది ఈ వాక్యము మీ సంతోషం పరిపూర్ణం అగుట్టకు అడగమంటున్నాడు పైన ఏమంటాడు తండ్రిని మహిమపరచుటకు అడగమంటున్నాడు ఇప్పుడు ఏమంటాడు మీ సంతోషం అంటే ఆయన కూడా సంతోషించాలా మీరు సంతోషించాలా అది సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ అని గ్రహించగలుగుతున్నా సో ఎవ్రీ టైం నేను ప్రేయర్ చేసినప్పుడు క్షయమైన ఆహారం కొరకు నేను ప్రార్థిస్తలేదు అక్షయమైన ఆహారం కొరకే ప్రార్థిస్తున్నాను దేవుని వాక్యం కోరుకు ఇటువంటి సీక్రెట్స్ రివీల్ కావాలా ఎన్ టైమ్స్ లో ఇంకా మన లైఫ్ అయిపోతుంది ఫైనల్ దశకు వచ్చేసిన కాబట్టి మన విమోచన దినము బహు సమీప ముందు నాకు నేను గ్రహించగలుగుతున్నాను నా ముఖ్యంగా మన ప్రభు చెప్పిన ప్రవచనాలు మత స్వర్తునాల దాని రాకడకు యుగ సమాప్తికి సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ఫైనల్ దశ ఏందంటే సుదవ గొమర కాపురస్తులు లేక కాలంలో లోతు సోయరు ప్రాంతాన్ని విడిచిపెట్టిన కాలము ఏ రీతి ఉన్నానో మనుషకు అదే రీతి ఉంటుంది అన్నాడు అక్కడ ఏం చూస్తామంటే లోతు కాలం సింటమ్స్ ఏంటంటే హోమోసెక్చువాలిటీ లోతు కాలం ఈరోజు ఎగ్జాక్ట్లీ ఎల్జీబీటిక్యూ అని అంటారు గ్రూప్స్ అవి మొత్తం ర్యాంప్ యాంక్ విన్నాయి ప్రపంచం అంతటెచ్డీ స్టూడెంట్ ఒక ఇప్పుడు చేస్తున్నాడు వాళ్ళ మీద పిహెచ్డి ఏ పీపుల్ మీద పిహెచ్డీ చేస్తున్నాడు ఆ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ కిమన్నాడు సార్ హార్డ్లీ ఫ్యూ థౌజండ్స్ ఉండే సార్ ले <laughs> लो हईदराबा हादसे असोस मे देश वैस प्रेसिडेंट चीफ एग्जीक्यूट आफीसर्स हर मेनेजर्स मारके टाप बिजनेस मेन आ ग्रूपूस प्रवर्दो इटन ప్రపంచ వెస్టర్న్ కంట్రీస్ అయితే ఉన్నారు పాస్టర్స్ ఎల్జెబిటి గ్రూప్స్ పాస్టర్స్ ఉన్నాయి వాళ్ళ ఓన్ చర్చస్ చూస్తాం మనం కాబట్టి సరే మనం వాళ్ళని ప్రేమిస్తాము అది ఒక ఈవెల్స్ పెరిటం మనకు తెలుసు కానీ వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా మనం జైలు చేస్తారు అది మీరు చూస్తారు త్వరలో కాబట్టి ఇటువంటి టైంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎన్టీ అనేది నేను అర్థం ఎందుకంటే అది క్లాసిక్ సిం సైన్ అన్నట్టు ఆయన రాకడే क्लासी हईदराबाद मंदी अटे अक्रॉस दी मंद चूड अंदके मेज लास्ट रिस्व चुस् मन जर्मनी ऐरला ग्रीस मुख्य वीर प्रैम मिनी ओपन ऐ व गे प्रमो So, leader of a country, himself or herself, are the same-sex marriage. The same-sex marriage is relaxed just in the US law. The same-sex marriage is relaxed in the US law. The same-sex marriage is relaxed in the US law. The only country in the world which has relaxed to marriage laws too much, uh, you can have a bisexual marriage. You can have a man, you can also have a woman. So man and woman You can have a सो मेज मैन अंडन बैबल डेफिने प्रकार जर्मनी लाइन यू कैन हेव ए मैन आज यू कैम दिलेशनशिप मैन अंत हज वैफ अट सैमटे वैफ उ इंकोक व्यक्ति पुषुड़ आवाह चूचार స్త్రీ పురుషుడు నిలబడకుండా ఒక స్త్రీ ఇంకొక స్త్రీ ఉండొచ్చు పురుషుడు ఉండొచ్చు లేక ఒక ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఉండొచ్చు స్టేజ్ మీద అది ఈరోజు నెరవేరుతుంది జర్మనీలో సో ర్యాంప్ యాంట్ అన్నట్టు ఇది కాబట్టి విఆర్ స్టిల్ లివింగ్ సాడమ్ అండ్ గొమార్ అన్నట్టు బహు భయంకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి సో ప్రేయర్స్ అనేది ప్రాముఖ్యమైంది మన జీవితంలో ప్రోగ్రామ్స్ పరిగెత్తా ఉంటాం కానీ ఆల్వేస్ ప్రేయర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ గ్లోరిఫై సిమ్ బస్ ఏం చేస్తారు ఇంకా ఆయన గ్లోరిఫై వరకు దేర్ ఇస్ నో అదర్ వే వీ కెన్ గ్లోరిఫై హిమ్ ఇక్కడ ప్రార్థన చెప్తుంది మనుషులైతే అతన్ని మయం పరచమంటుంది ఏ రీతిగా మనం ఏమో పరుస్తాం ఏ కార్యాలు చేస్తే మనం పరుతాం నీతి కార్యాలు చేస్తామా అవి చింపేది గుడ్డలే కానీ ఓన్లీ ప్రేయర్ గ్లోరిఫై సిమ్ అని చెప్తుంది కాబట్టి ఈ సీక్రెట్ నేర్చుకుని ప్రయోజనాల మనం మీకేటట్టు ఇది తెలుసుకున్నాం కాబట్టి ఎవ్రీ టైమ్ ఐ ప్రే హిస్ గ్లోరిఫైడ్ హౌ లాంగ్ విల్లీ గ్లోరిఫైడ్ యాజ్ లాంగ్ ఎస్ యూ వాంట్ గ్లోరిఫై బట్ ఎంతసేపు చేయగలను ప్రార్థన ఒక టూ అవర్స్ ప్రార్థన కూర్చోగలనా ఒక ఫైవ్ అవర్స్ ప్రార్థన కూర్చోగలనా నైన్ అవర్స్ కూర్చోగలనా డెఫినెట్లీ కూర్చోగలరు మరి నైన్ అవర్స్ కంటెంట్ ఏమిటి ప్రార్థనలో నైన్ అవర్స్ ఎలాంటి కంటెంట్ ఉండాలి ప్రార్థనలో ఊరికి ఏమి కంటిన్యూస్ గా ఈ గ్లోరిఫై చేస్తా గ్లోరిఫై చేస్తా అంటే అది వర్షిప్ అయిపోయి మళ్ళీ ప్రేయర్ లో నైన్ అవర్స్ కట్టముంట అందుకు హోలీ స్పిరిట్ లీడింగ్ అవసరం ఎందుకంటే మీకు యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు అంటారు కదా ఎనిమిదేళ్ళు అందుకని హోలీ స్పిరిట్ మనకి ఆ నైన్టీన్ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో మనకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది మనం ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్ పర్సనల్ నీడ్స్ అన్ని పోయి విజ్ఞాపన ప్రార్థనలాగా తయారైపోతుంటది అది ప్రతి విధమైన ప్రార్థన అంటాడు అను దినము ప్రతి విధము ప్రతి సమయంలో ఎలా వేళలో ఎడతెగ ఇన్ని రకరకాల డైమెన్షన్స్ అనే ప్రేయర్ కాబట్టి లిస్ట్ పెట్టుకుంటాం ఒక బుక్ పెట్టుకుంటాం బుక్ లో లిస్ట్ రాసుకుంటుంటాం ఇందాక నిన్న సాయంత్రం మా బ్రదర్ రాసుకుంటున్నా లిస్ట్ వాళ్ళ నేమ్స్ అన్ని రాసుకుంటాం ఇతరుల ప్రార్థనలు మన ప్రార్థనలు అయిపోతాయి అట్లా ఉంటుంది అన్నట్టు ప్రార్థన సరే మీకు ఆన థింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి హోలీశ్వరికి గిఫ్ట్స్ అనుకోండి ఇప్పుడు పెంతకొస్త చర్చికి పోతే వాళ్ళకి టంగ్స్ ఉంటాయి గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఉంటాయి టంగ్స్ ప్రార్థన చేస్తే ఎన్ని గంటలు పోతుందో నేను చూస్తుంటే ఆ చర్చెస్ నాన్ స్టాప్ ప్రేయర్ చేస్తుంటారు టంగ్స్ లో వాళ్ళకి అర్థం కాదు అర్థం కానవసం లేదు అని బైబిల్లో మీకు తండ్రికి అర్థం చాలా ప్రార్థన కాబట్టి టంగ్స్ లో ప్రార్థన చేసుకుంటారు గంటలు గంటలు ప్రార్థన చేసుకుంటా ఉంటారు సరే నేను వచ్చి సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూడలేదు ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఫస్ట్ టైం ఒక పబ్లిక్ మీటింగ్ లో నేను తయారు చేస్తుంటే ట్రంప్స్ గిఫ్ట్ వచ్చింది నాకు తెలియకుండా నేను టంగ్స్ వస్తున్నాయి కొన్ని సంవత్సరాలు అట్లా ప్రాక్టీస్ చేస్తామంటే టంగ్స్ లలో నాన్ స్టాప్ టంగ్స్ లో ప్రారంభన చేస్తు ఏం జరిగిందంటే ఏంజిల్స్ అన్నీ దిగొచ్చేస్తారు గిఫ్ట్ అది అదో బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నట్టు రెక్కలు కప్పుకుంటే ఏంజిల్స్ అన్నీ దిగొస్తారు కళ్ళు తిరుగు దిగా రాని తెలిసిపోతుంది దేవుని యొక్క ఆ యొక్క సింహాసనాన్ని దిగి రావడం ఆయన సన్నిధి నీ చెట్టు వచ్చి రావడం ఎవరో చెట్టు వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అటువంటి ప్రేయర్ లాంగ్ అవర్స్ ఆఫ్ ప్రేయర్ చేస్తే అట్లుంట అనుభవం ఆ అనుభవం కొరకు ఆ రుచి చూడాలనేసి ప్రయాస పడినప్పుడు నెక్స్ట్ లెవెల్ మరీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతుంటాడు ఒకసారి నీ శర్రము నీ శర్రాన్ని విడిచిపెట్టి నీ నీ ఆత్మ నీ ఇల్ల నుంచి వెళ్ళిపోతుంటే హెవెన్లకు వెళ్లిపోతా ఉంటాయి అడంతా సంచరిస్తున్నట్లు చూస్తూ ఉంటాం రకరకాల జీవరాశులను చూస్తున్నట్టుంటాం వాళ్ళు దూతంలాగా ఉంటారు రంగు రంగులు ఉంటారు ఆ వ్యక్తులు ఆ అనుభవాలన్నీ మిస్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది హెలో బిలీవర్స్ ఎందుకంటే వీఆర్ కన్ఫైన్ ఓన్లీ టు దిస్ గ్రావిటీ ఈ అర్థి ఆకర్షణ శక్తి భూమి నుంచి లేబడింది కాబట్టి కిందికేమిటి పోతుంటుంది బాడీ కానీ మీరు ఆకాశ నివాసులు ఆకాశ సంబదలు వాక్యం కాబట్టి మన ప్రియరు ఈ గ్రావిటీని డిఫైన్ చేసి మన ఆత్మని అడిగి తీసుకుపోగలదు అందుకే ఎఫెస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యయనం ఆరో తెలుదీస్తుంటారు ప్రస్తుతం మీరు పరలోకంలో ఆయనతో కూర్చున్నారు అది యాంటీ గ్రావిటీ కదా మన బాడీ ఇక్కడున్నా గాని మన స్పిరిట్ మటుకు దానికి గ్రావిటీ ప్రాబ్లం లేదు అది ఎక్కడికైనా పోవచ్చు ఫీల్పు ఆత్మ ఆత్మలో వెళ్లిండా లేక శరీరంలో వెళ్ళిండా ఎవరికి తెలియదు నపంసకరణ ఇథియోపియానికి వాక్యం చెప్తుంది తర్వాత ఫిలిప్ కనిపించకపోయినట్టం అదే రీతిగా ఏలియా కనిపించకపోయినట్టరిట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు తెలుసు కొన్నిసార్లు నువ్వు నిద్రపోతుంటావు నువ్వు కళలో ఉంటావు నువ్వు కళలో ఎక్కడో పోయి వాక్యం చెప్తా ఉంటావు సడన్లీ మేల్కుంటారు ఎక్కడో విన్న ఆత్మ కచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎక్కడో వాక్యం ఆ ఎక్స్పీరియన్సెస్ మనకి రావాలా అటువంటి ప్రార్థన జీవితం మనకు అవసరం కాబట్టి గొప్ప గొప్ప బ్రదర్ భక్త సింగ్ గారి గురించి కూడా మేము వింటా ఉంటాం ప్రార్థన జీవితం ఆయన కేవలం ప్రార్థన జీవితమే ఇది ఆ రోజులలో లీడే సెవెంటీస్ వాక్యం చెప్తున్నాం మేము ఫ్రంట్ రో లో వాళ్ళం చిన్నపిల్లలం ఫ్రంట్ రోలోకి వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే సరే అర్థం కాకపోవడదు ఆ పక్కన ట్రాన్స్లేటర్ జరుగుతుంటే ఎందుకంటే ఆయన స్పీడ్ గుట్టదు ఆయన ఆ యాక్సెంట్ కూడా అంత క్లియర్ గా ఉండదు ఇప్పుడు వింటాం ఇంటర్నెట్ లో అన్ని ఉన్నాయి నా రికార్డింగ్స్ ఆసక్తితో లో చాలా వాక్యాలు విన్నాను ముఖ్యంగా సెవెన్ ఫెస్టివల్స్ ఆఫ్ జూయిష్ ఫెస్టివల్స్ గురించి ఒకరోజు విన్న నేను వాక్యాన్ని అరే అవును కరెక్టే ఆ రోజుల సరే అర్థం కాలేదు ఇప్పుడు ఈ రోజు అర్థమవుతుంది అప్పట్ ఆయన ప్రార్థన జీవితం మనం మనకు మాదిని అన్నట్టు అన్ని లిమిటేషన్స్ ఉన్నా కానీ ఆయన యాక్సెంట్ సరే లేకున్నా కానీ ఎక్కడి నుంచో వచ్చి మనిషి అంత గొప్ప సేవ చేసిండు ఎంతో మందిని దేవుని అదే రీతిగా విలియన్ కేరీ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చి మనకి బైబుల్ అనుగ్రహించి వీళ్ళంతా ప్రార్థన జీవితంలో ఏ రీతి ఉన్నటువంటి మనకు అది అర్థమవుతుంది కాబట్టి మన ప్రార్థన జీవితం కూడా ఆ రీతి ఉండగలదు మనం మార్తలాగా పరిగెత్తా ఉంటాం అనేకమైన పనులు ఉంటాం కానీ మరి ఆ వృత్తమైనది అని ఎన్నుకునేది ఆయన వచ్చి కూర్చొని నేర్చుకో సో ప్రేయర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వాక్యం ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్క్షిప్ ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పోవాలా అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలా థ్యాంక్ యూ సార్ ఎక్స్పీరియన్స్ మొట్టమొదటి సార్ ఈ టైంలో మాస్కర్ సార్ ఇంట్లో దాదాపుగా ఆ రోజు మేము షార్ప్ గా స్టార్ట్ కొంచెం లేట్ అయ్యి స్టార్ట్ చేయని ప్రయత్నెస్ ఆ రోజు డ్రైనింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ప్రయత్నం అప్పటికి స్టార్ట్ చేశాం కొంచెం లేట్ స్టార్ట్ చేశాం అది